మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికిరము దేవా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు అయిన పరలోకమందున్న తండ్రి ప్రభువ ఎస్ వందనాలు నీకే స్థుతులు అయిన స్తోత్రములు తండ్రి ప్రభువ ఈ గడిచిన కాలమంతా నా దేవ నా తండ్రి నా ప్రభువ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ దివారాత్రములు తండ్రి ప్రభుని కంటి పాప కాచి కాపాడి నా తండ్రి నా ప్రభు నా ఏసయ్య ఈ దినంకు కూడా తండ్రి నాయన యొక్క నూతనమైన కృప అందరికీ అనుగ్రహించినావు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలబెట్టి రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధుల ప్రభ నాయన తండ్రి మమ్మల్ని ఉంచిన యొక్క బట్టి కృపను బట్టి ప్రేమను బట్టి తండ్రి ఏసయ్య నీకు హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవా నా తండ్రి నా ప్రభు ఏసయ్య నీకే యువేగములకు కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభవ నాయన తండ్రి ఇదిగో ప్రభానైనా ఒక రాత్రి కల సమయంలో ప్రభానైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో ప్రభ వారి మధ్య ఉంటారన్నావు ప్రభ మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాఠాల ద్వారా తండ్రి అయినా మీరు మహిము పొందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు ప్రభానైనా మీరే సమాధానం జవాబు మాకు అనుగ్రహించండి నేను జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి మీరే ఆధిపత్యం చలాయించి మీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ బ్రదర్ ఒక పాట పాడను మన బ్రదర్ నా ప్రాణమా నాలో కృంగేయ యో వయందే ఇంకను నిరీక్ష నాయమునివో నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యోహో వయందే ఇంకను నిరీక్ష నాయుంచుమునివు భీతి బాధల్ కఠిన శ్రములు అవమానములే కలిగిన వేళ బీతి బాధలు కఠిన శ్రములు అవమానములే కలిగిన వేళ నీ కొరకి బలి అయినా సున్ తెలువను చూసి నీ కోరకి బలి అయినా ఏసున్ తెలువను చూచి తలబోయుమా అల్పకాల శ్రమలా పిదపా మహిమతో నన్ను నింపును ప్రభు నా ప్రాణమా అల్పకాల శ్రమలా పిదపా మహిమతో నన్ను నింపును ప్రభు నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యహో వయంద ఇంకను నిరీక్ష నా ఆప్తులంతా నిను వీడినను శత్రువులే నీ పైలే చీనను ఆప్తులంతా వీడినను శత్రువులే నీ పైలే తల్లి అయినా మరిచిన మరుచన్ నేను నిన్ను మరువా నెనినా తల్లి అయినా మరిచిన మరుచన్ నేను నిన్ను మరువన ఏస్తుని ప్రేమా తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాన్నమా ఏస్తుని ప్రేమా తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నా యోహో భయంద ఇంకనో నిరీక్షణ యుంచుము ఐశ్వర్యమే లేకున్నాను సుఖ జీవితమే కరువైనను ఐశ్వర్యమే లేకున్నను సుఖ జీవితమే కరువైనను ప్రభు సేవలో ప్రాణంబులను అర్పింపవలసి వచ్చినను ప్రభు సేవలో ప్రాణములను అర్పించవలసి వచ్చినను క్రీస్తునకే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుము నా ప్రాణమా క్రీస్తునకే అంకితమై ఆనందించు ప్రభు రాక కనిపెట్టుము నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావుహో ఎంత ఇంకను నిరీక్షము నీవు అలా ప్రైజ్ లాట్ ప్రైజ్ లాడ్ సిస్టర్ మీ అందరికీ ప్రైజ్ లా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నేనే మైయున్నా ఏ స్థితిలో ఉన్నా నేనే మైయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు ఏసయ్యా నాకు చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏ యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనే మై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా నేనే మై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత పోసి జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నివు నాకుంటే శాపము బాపే నువ్వు నాకుంటే చాలు ఏసయ్యా నాకు చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనే స్థితిలో ఉన్నా నేనే మయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా కష్టకాలమందు మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాల మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నివు నాకుంటే సాయం చేస్తే నివు నాకుంటే చాలు ఏసయ్యా నాకు చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా sagi podunu agi ponu nenu sagi podunu గిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్ విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లే హల్లే అమెన్ ఆమెన్ హుయా Hallelujah, hallelujah, come to me. Come to me, come to me. గిపోను నేను ఎండిన ఎడారిలోయలలో నేను నడచినను కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలోయలలో నేను నడచినను కొండ గుహలలు బీడులలో నేను తిరిగినను నా సహాయకుడు నాకా పరియసే నా సహాయకుడు నాకా పరియసే హల్లే హల్లే Hallelujah, Hallelujah, Amen. Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Sagi po dnu, agi po nun e nu. పగలెండ దెబ్బకై నను రాత్రి వేళ భయం కైనా పగవని బాణముల కైనా నేను భయపడను పగలెండ దెబ్బైను రాత్రి వేళ భయం కైనా పగవని బాణములకైనా నేను భయ padanu naaku aasrayamu na pranamu yeste naaku aasrayamu na pranamu yeste hallelujah hallelujah hallelujah hallelujah amen hallelujah hallelujah Hallelujah, hallelujah. Hallelujah. Sagi-podunu, agi-ponunenu. Sagi-podunu, agi-ponunenu. Padivella mandipay-badina. పదిలముగాండెదను ప్రభుయే సుసన్నిధానమే నాకు ఆదరం పదివేల మంది పైబడిన పదిలముగాండదను ప్రభు ఏ సు సన్నిదానమే నాకు ఆధారం నాకు కేడము నా కోటయూయేసే నాకు కేడము నా కోటయూయేసే హుయా హుయా Hallelujah, Hallelujah Amen, Hallelujah, Hallelujah Hallelujah, Hallelujah Sagi po dunu, agi po nunenu Sagi po dunu, agi po nunenu Sa -nun Vishwa samulone nu ప్రార్థనలో నేను హుయా విశ్వాసములో ప్రార్థనలో నేను హేయా హయాగిపోను దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం ఒక సెకండ్ ప్రార్థన తీసుకుందాం కళ్ళు మూసుకుంటే మన హృదయాలని ఆయన వైపుకు ఎత్తుకొని ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు నిజమైన నిజమైనవే వాక్యం నిజమైనదే ఇవి మన కొరకు వ్రాయబడినవని గ్రహించటకు మనం సిద్ధ మనసుతో ఆయన సన్నిధిలో కూర్చుద్దాం పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తి ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తుండగా తోడై ఉండండి ప్రభ పరిశుద్ధాత్మ కార్యములు మా హృదయాలలో జరిగించండి ఎవరు ఏ రీతిగా వాక్యంని తీసుకుంటారో ఏ రీతిగా వరకు అర్థమవుతుందో ప్రభ వారి వారి సామర్థ్యం బట్టి వారి యొక్క విశ్వాస పరిమాణం బట్టి ఆ బిడ్డలకు ప్రభ మీరు దర్శించండి వాళ్ళ హృదయాలను దర్శించండి వారి చెవులు ప్రభ తెరవండినయన వాక్యం స్వీకరించుటకు ప్రభ తిర్థం అనసలుగ చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ముందుగా మనము ఫిబ్రియల్ పత్రిక పదకొండవ అధ్యాయం ఒక చిన్న వాక్యం చూసుకొని మళ్ళీ మనము ఆది కాలంలోకి వద్దాం ఫెబ్రియిల పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఫెబ్రియిల పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ పత్రిక మొత్తం మీరు లెవెన్త్ చాప్టర్ చదివితే మనకు అర్థమైంది ఏంటంటే విశ్వాసుల సమూహం లిస్ట్ ఆఫ్ ఫేత్ఫుల్ పీపుల్ ప్రభువుని విశ్వసించి ఆయన వాక్ను పరిపూర్ణంగా వెంబడించి ప్రభు యొద్ధ నుంచి ఎన్నో గొప్ప కార్యములను చూసిన భక్తుల జాబితా ఉంటుంది అక్కడ ఆ జాబితాలో మనం చూస్తున్న ఒక వ్యక్తి ఎవరు అంటే మనకు తెలిసిన విశ్వాసులకు తండ్రి అబ్రహాం అబ్రహాం గురించినటువంటి ఒక మాటను చూసుకొని మనము ఆది వద్దాం చూడండి అక్కడ ఎయిత్ వర్స్ లెవెన్త్ చాప్టర్ హీబ్రూజ్ చాప్టర్ లెవెన్ ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం ఎనిమిదవ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసంను బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న స్వదేశమునకు ప్రదేశంనకు బయలు వెళ్ళెను తాను స్వాస్థ్యం గిఫ్ట్ అనమాట తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎవరి ఎరుగకనే బయలుదేరను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకును యాకోబును అనువారును ఈ గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి వాగ్దాన దేశంలో పరవాసులైరి మనం అక్కడ ఏం చూస్తున్నామంటే అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాంకు గాడ్స్ కాల్ ఉంది పిలువబడి సో విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు సో మనం ఇప్పుడు ఆధికాండం పదిహేనవ అధ్యాయంలోకి వద్దాం అబ్రహాంకు పిలుపు అబ్రహాము పిలుపునకు లోబడ్డాడు ఆ పిలుపును అనుసరించి తన తమ్ముని సహోదరుని కుమారుడు లోతుతో కూడా బయలుదేరాడు వాగ్దాన దేశంలోనికి వచ్చినప్పుడు పాలుతెనెలు ప్రవహించే దేశము అని చెప్పలేదు దేవుడు వాగ్దాన దేశం చెప్పాడు సో ఆ మాటను నమ్మిండు ఆ మాటతో దేవుడిని ఎంత నమ్రతగా నమ్మకంగా వెంబడించిండు అనేది మనం అక్కడ చూస్తున్నాం పదిహేనవ అధ్యాయం ఆయన వాగ్దాన దేశంలోకి వచ్చేసిండు అక్కడ మనం చూస్తున్నాము అదంతా మనకు తెలిసిన హిస్టరీని అబ్రహాంకు దేవుడు మేలు చేసిండు అబ్రహాము భార్య తన సహోదరిని చెప్పుకున్నాడు అక్కడ ఆ ట్వెల్త్ చాప్టర్ నుంచి ట్వెల్త్ చాప్టర్ నుంచి చూసుకుంటే మనకు దేవుడు అక్కడ అబ్రహాంకి చాలా చాలా వాగ్దానాలు చేశాను వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టడం ఒకటి ఆయనను ఆశీర్వదించు వారిని ఆయన ఆశీర్వదిస్తాను అన్నాడు పన్నెండవ అధ్యాయ మూడవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసేదను నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని షప్పించదను భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదించబడును అని అబ్రాముతో అనగా యహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించడం అంటాం యాజ్ ఇస్ బిఫోర్ అన్నట్టుగా ఆయన దేవుడు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళిండు ఎంతవరకు దేవుడు చెప్పిన మాట విన్నాడో అంతవరకు అబ్రాముకు ఆశీర్వాదాలే ఏ మేలు కొదువయ్యాయి ఉండలేదు గుడారంలో నివసిస్తున్నాడు సకల సమృద్ధిని దేవుడు దయచేసిండు పశువులు గొర్రెలు ఆయనకు కావలసిన సంపదంతా దేవుడు అనుగ్రహించిండు తన మాట విని నడుచుకుంటున్న అబ్రహాముకు శోధనలు వచ్చేసినాయి దేవుడి మాట వింటున్న మనకు కూడా కొన్నిసార్లు ఇంటి నుంచే శోధన మొదలవుతుంది శోధన మొదలైంది ఆయనకి కన్నాను దేశంకి వచ్చాడు అక్కడి నుంచి ఆయన గుడారంలో వేసుకొని తన సంపదను కాపాడుకుంటూ దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారమే నడుస్తూ వస్తున్నాడు పన్నెండవ అధ్యాయం అంతా మనకు అక్కడే కనబడుతుంది తర్వాత ఆయన ఆ దేశంలో వచ్చి కనాను దేశంలో వచ్చినప్పుడు ఐగుప్తీలు సారైని చూసి ఈమె చాలా అందగత్తె అని ఆమె గురించి వర్ణించినప్పుడు ఆ సేవకులు రాజు ఎదుట ఆమె గురించి పొగిడినప్పుడు ఆమె అక్కడికి తీయబడింది మనకు అదంతా తెలిసిందే అక్కడ దేవుడి అక్కడ అబ్రహాం ఏమంటుంది తన సొంత మాట వాడుతున్నాడు నేను నీకు సహోదరుడిని చెప్పు భర్తను అని చెప్తే నిన్ను తీసుకెళ్ళిపోతారు నన్ను శ్రమ పెడతారు కాబట్టి అని తన సొంత జ్ఞానం ఉపయోగించిడు సో అక్కడక్కడ మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కూడా కొన్నిసార్లు ఒకటి రెండు విషయాలలో తన సొంత మనస్సు చెప్పిన మాట వినటం ప్రారంభించిడు దేవుడి వాగ్దానం నమ్మకమైనది అని తెలుసు తెలియని దేశానికి నువ్వు రా అంటే గుడ్డిగా వెంబడించేసిండు అంత నమ్రత కలిగిన విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము ఫస్ట్ టైం తన మాట విన్నాడు ఏమంటున్నాడు ఈ దేశం కనాను దేశపు రాజు నీ గురించి విన్నాడు నువ్వు అందగత్యవని నాకు తెలుసు కాబట్టి నిన్ను బట్టి నాకు శ్రమ కలుగకుండున్నట్లు నువ్వు నాకు సహోదర్యం చెప్పు అంటే ఆ చెప్పింది పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది మిక్కిన సౌందర్యవతి యూనిట్ చూచి ఫరో యొక్క చూచి ఫరో ఎదుట ఆ స్త్రీ ఫరో ఎదుటకి అప్పుడు ఆమెను బట్టి అబ్రామ్కు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు తోడుగా మగగాడిదలు దాసులు పనికత్తలు ఆడుగాడిదలు వంటలు ఇవ్వబడారు తన సొంత తెలివిని జ్ఞా ఉపయోగించుకొని అక్కడ మాట్లాడినప్పటికీ నీ దేవుడు దాన్ని అబ్రాహాంకు అనుకూలంగా మార్చిండు ఎందుకంటే పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తన సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నా కూడా దేవుడి ఆశీర్వాదాలు ఎక్కడికి తప్పిపోలేదు అబ్రహాంను వెంబడించినాయి ఆశీర్వాదంలో వెంబడి ఆశీర్వాదం ఎందుకంటే ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం కూడా ఉంది అబ్రహాంకి సో ఈ విధంగా షారఐని బట్టి ఆస్తి పరుడైంది ఇక్కడ ఆ తర్వాత స్వరో అతని అతని ఇంటెన్షన్స్ అంటే అతని ఆలోచనలు ఎదిగి నువ్వు ఎంత తప్పు చేసినవు నీ భార్య అని సోదరి అని ఎందుకు చెప్పినవు ఒకవేళ నేను నా భార్యగా చేసుకుంటుంటున్నేమో కదా నేను బట్టి నాకు శ్రమ వచ్చేదేమో కదా నీ భార్య నువ్వు ఆమెతో పాటు నేను ఇస్తున్నటువంటి సకల ఐశ్వర్యం కూడా తీసుకొని వెళ్ళిపో అని చెప్పి ఆ క ఆ దేశ పధికారి పంపించేస్తే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతని భార్య అతని కలిగిన సమస్తంను పంపివేసి తన కలిగిన సమస్తం ను భార్యని తీసుకొని అబ్రహాము వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబు వరకు నెగేబునకు వెళ్ళెను తాను మొదట బలిపిటం కట్టిన చోట అక్కడ చేరి దేవుని నామంలో యహోవ నామంలో ప్రార్థన చేసి తెలిసిదంతా తిరిగి మళ్ళా తన ప్రయాణం కొనసాగించింది అబ్రహాం గొప్ప ఆస్తితోటి ఆయన అక్కడికి చేరినట్టు చూస్తున్నాం మనం ఆ తర్వాత మనకు తెలిసిందే అక్కడ సుధమ గురించి గొమర గురించి దేవుడు లోతుకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి లేదా ఆ సొదమ గోరమ గొమర ప్రజలకి ఇస్తున్నటువంటి తీర్పును కూడా అబ్రహాంకు తెలియజేసిండు నేను తెలియజేయకుండా ఉండగలనా అంటున్నాడు తన వాగ్దానములు తన చిత్తమును తన మనస్సును అబ్రహాంతో పంచుకుంటుడు అబ్రహాము దేవుడికి ఇష్టడైన స్నేహితుడు ఇష్టడైన స్నేహితుడు మనం అదంతా గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాంకు ఒక బాధ ఉంది అదందరికీ తెలిసింది అనుకున్న బాధ ఏంటి సంతానం లేకపోవట కానీ దేవుడు ఆశీర్వాదం ఏంటి నిన్ను సమృద్ధి గల దేశంలోనికి తీసుకు నేను ఆశీర్వదిస్తున్నాను ఆస్తికర్తలుగా చేస్తున్నాను అంటున్నాడు కానీ అక్కడ అబ్రహాం ఒక చిన్న అనుమానం ఏం లాభం నువ్వు నాకు ఎంత ఆస్తి ఇస్తే లాభము దమస్కు ఎలియాసరే కదా నా ఆస్తికి వారసరవుతాడు నాకంటూ సొంత కుమారులు కానీ బిడ్డలు కానీ లేరు కదా అనేది ఆయనలో మనసులో ఒక మూల ఉన్నటువంటి బాధ దేవుడితో చెప్పుకుంటున్నాడు కూడా నేను ఆస్తికర్తంగా చేస్తున్నాను అంటున్నాడు నీకు సంతానం ఇస్తున్నాను అంటున్నాడు నీకు బోలెడంతా ఐశ్వర్యంను కలుగజేస్తున్నాను అన్నాడు కూడా అబ్రహాంలో ఉన్నటువంటి ఈ చిన్న అనుమానంనే ఒక రకంగా మనం శోధన అనుకోవాలి శోధన ఆ శోధనలో అక్కడ ఏం చేసిండు అనేది మనం అక్కడ చూస్తున్నాం ఏది పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం చూస్తాము ప్రభువైన యహోవా నాకు ఏమీ ఇచ్చిన ఏమి నేను సంతానం లేని వాడనైపోవచ్చున్నానే దమస్కు వెళ్ళేసరే నా ఇంటికి ఆస్తి కార్త కదా మరి అబ్రాహ్మం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక్క నా పరివారంలో ఒకడు నాకు వారసుడను చెప్పక యహో అవాక్యం అతని యొద్దకు వచ్చింది దేవుని వాగ్దానం దేవుడి వాగ్దానం ఏమని చెప్తున్నాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ ఆస్తికి నీకు వారసుడు వస్తున్నాడు అది దేవుని యొక్క వాగ్దానము నీకు వారసుడు కాడు నీ గర్భమున్న పుట్టబోవాడే నీకు వారసుడగును అది ఎనభై ఆరేళ్ళప్పుడు చెప్పిన మాట నీ గర్భంను పుట్టినవాడే వాడే నీకు వారసు దొరకటాడని ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయిపోయినాక కూడా నీకు ఒక వాగ్దానం ఉంది బిడ్డ వస్తున్నాడు నీకు నీకు నీ గర్భంను పుట్టును అంటే మళ్ళీ అక్కడ శోధనలో పడిపోయింది అబ్రహాం అని తెలిసింది ఏంటది షారే మాట విన్నాడు అది మనం పదహార అధ్యాయంలో చూస్తాం పదహార అధ్యాయంలో రెండో వచనం మూడో వచనం రెండు మూడు అబ్రాం భార్య శారై అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అని ఐగుప్తియురాలైన దాసి ఉండెను కాగా షారై ఇదిగో నేను పిల్లలు కననందున యోహవ చేసి ఉన్నాడు కనకుండా నువ్వు దయచేసి నా దాసి తుపోము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగనిచ్చి కలుగవచ్చునని అబ్రాంత చెప్పిన అబ్రహాం షారై మాట వినేను రెండోసారి తన సొంత మాటల ఆయన దారి మళ్ళించుకుంటున్నాడు ఒకసారి సహోదరి అని చెప్పి దేవుని అడగకుండా చేస్తున్నటువంటి ప్రమాణం అది రెండవసారి షారై మాట వినటం ఆమె మాట విని హాగరు అని ఒక ఐగుప్తీయురాలు ఈజిప్షియన్ గర్ల్ అంటాం కొంచెం వయసులో చిన్నది అందగత్తే పనికత్తి దాసీ ఆమె ఆ రోజులో దాసి దాసీలు కూడా వాళ్ళు వాళ్ళకు తిలికత్తెలుగా భార్యలుగా పెట్టుకున్న టైం అది హాగరుతో నీవు నాకు బిడ్డను కంటే అనే ఒక చిన్న ఆలోచన హారై షారైన్ మనసులో నుంచి బయటకు వచ్చింది ఆమె మాటని తనను మనసులో పెట్టుకుంటే బాగుంటుంది ఆమె ఇచ్చిన ఆ మాట తోటి ఏమైపోయిందంటే ఈరోజు ప్రపంచం రెండు ముక్కలైంది మనకు అందరు తెలిసిందే హాగర్ ఐగుప్తీయురాలు ఈజిప్షియన్ గర్ల్ అని అరబ్ గర్ల్ ఐగుప్తీల సంతానం ఇస్మాయేలు సంతానం అంటాం అరబ్ వరల్డ్ అరబ్ వరల్డ్ అంతా సంతానం ఇసాకు సంతానము ఇష్మయేలీల సంతానము రెండు రకాల సంతానములు బయటిరడం టూ జనరేషన్స్ అంటాం టూ జనరేషన్స్ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ దూమ్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము యొక్క శరీరం నుంచి రెండు రకాల జనాంగములు బయటకు రావటానికి కారణమైంది షారై దేవుడు చెప్పిన వాగ్దానంను కొనసాగుతూనే తన సొంత మాటను కూడా జత చేసుకొని ఇది దేవుని మాటే కావచ్చు చాలా మనకి ఈ అనుమానం వస్తుంటుంది దేవుడు మాట్లాడండి నాతో మాట్లాడండి నాతో అంటుంటారు ఒకవేళ అది నీ సొంత మాటనేమో నీ సొంత తలెంపేమో అది దేవుడి మాట కాకపోవచ్చు ఈ విధంగా వక్రీకరించి దేవుని వాక్యం ను కొన్నిసార్లు మనం మనమే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అది దేవుడు చేసిన కారమే నా దేవుడు బయలుపరిచిండి అంటుంటాం కొన్నిసార్లు నీ అంతరాత్మ నీకు బోధిస్తున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నప్పుడు కూడా మనం ఒక చెవితోటి దాన్ని తీసేసి రెండవ చెవిలో నుంచి వస్తున్నటువంటి లోకరీతి వాగ్దానాలు లోక లోకరీతి వాగ్దానాలు అవి మన సొంత తలంపులు అనుకోవాలి వాటిని కూడా మనము సమానంగా దేవుని వాక్యంతో సమానం చేసుకుంటూ ఉంటాం సో అబ్రహాము అబ్రాము షారై మాట వినెను అబ్రాహము షారై మాట వినెను అక్కడ మనకు నాలుగవ వచనం పదహారవ అధ్యాయము నాలుగవ వచనం అబ్రామ్ కుషా భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చేను అతడు హాగర్తో పోయినప్పుడు ఆమె గర్భతేను అది తాను గర్భవతి అయితే నన్ను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దృష్టికి నీత అనిగతాయి ఫాదర్ ప్రెగ్నెంట్ అయిందంటే గర్భవతి గర్భం ధరించింది అంటే అది సారై అవమానం ఎందుకంటే దాసికి పుట్టబోతున్నాడు కానీ తనకు పుట్టడం లేదు కదా అక్కడ జలస్ వచ్చేసింది దేవుని మాటను మీరటము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టటము సొంత తలంపును తీసుకొని రావటము ఆ తలంపు తోటి ఆమెలో ఈర్ష్య ఇవన్నీ రకరకాల గుణాలు బయటకు వస్తున్నాయి ఈర్ష్య అందగతే అయిన షారై చిన్న దాసిగా ఉన్న హాగరు ఇద్దరు స్త్రీలే కానీ షారై దేవుడి మాటను పక్కన తన సొంత తలంపును భర్తకు చెప్పటం అబ్రాము ఆమె మాట వినటం ఆ విన్న మాటతోటి ఆయన హాగర్ తోటి వివాహం చేసుకోవటం కలిగిన సంత అంత ఎప్పుడైతే ఆ అహంకారము అబ్రహాము నీ ద అప్పుడు షారే నా ఉసురు నీకు కలుగును తనని సొంత నిర్ణయం తీసుకుంది అబ్రహాంకిచ్చి పెళ్లి చేసింది ఆమె గర్భవతి అయినప్పుడు మాత్రము సహించలేక ఈర్ష్య శారే మనసులో ఈర్ష్య విశ్వాసులకు తండ్రి తల్లి అనుకుంటున్నా కానీ కొన్నిసార్లు కొన్ని తప్పుటడుగులు మనకు హెచ్చరికలు అవే మనకు హెచ్చరికలు ఏమంటుంది నాకును నీకును ఎహో న్యాయం తీర్చునుగాక దేవుని మధ్యలో తీసుకొస్తుంది ఇక్కడ నువ్వు చేసే తప్పుకి దేవుడు నాకు న్యాయం చేస్తాడు దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తాడు అని అనవసరమైన విషయంలోకి దేవుని లాగటం ఇవే మనము చాలా సార్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు గాడ్ ప్రామిస్ అంటాం దేవుడి నామంని వ్యర్థంగా ఉచ్చరించటం అన్నింటికి గాడ్ ప్రామిస్ అమ్మ తోడు ఇది మనము అన్నిల్లో చూస్తుంటాం అమ్మతోడు నాయన తోడు నాతోడు నీ తోడు నా బిడ్డల తోడు ఇవన్నీ పిచ్చి మాటలు వాక్య రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి దేవుడికి అన్యాయంగా ఆరోపించకూడదు ఆమె నీకు నాకు తీర్పు తీర్చును కాక అని అబ్రాహ్మంతో నేను ఉంది కబ్రాహము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది నీకు నచ్చినట్టు చేయమని తెలిసిన తర్వాత ఏం చేసింది సారైకి ఇంకా ఈర్ష పట్టలేక వెళ్ళగొట్టింది దాన్ని ఎంత కష్టపెట్టింది అంటే హాగరు ఆ కష్టాలు తట్టుకోలేక గర్భవతి అయిన హాగరు తట్టుకోలేక పారిపోయింది మళ్ళీ ఐగుప్తికి పారిపోయినప్పుడు మనకందరికి తెలిసింది హాగరు ఆ అరణ్యంలో ఆ ఎడారిలో ఆకలికి దాహానికి ఓర్చుకోలేక ఎలుగెత్తి ఏడుస్తోంది ఆకాశంలో ఉండే దేవ ఎందుకంటే ఆమెకు తెలుసు అబ్రహాం ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించేవాడు అబ్రహాం చూసి గమనించి నేర్చుకునేది ఏంటంటే ఆకాశంలో దేవుడు ఉన్నాడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తే దేవుడు వింటాడు హాగరు ఐగుప్తిరాలు అన్యురాలు చిన్నపిల్ల అయినా కూడా తన అనుభవంతో ఆ అడవిలో ఆ ఎడారిలో ఒంటరిగా పరిగెడుతూ పదకొండవ వచనం చూద్దామా పదకొండవ వచనం యహవ దూతాన్ని యజమాన్ రాళ్ళు యుద్ధకు తిరిగి వెళ్ళు హాగర్ని బట్టి హాగర్ను దర్శించిండు అన్యురాలైన హాగర్ని కూడా దేవుడు చూచిండు అని అర్థం ఎందుకంటే ఈ లోక రీతిగా శారీరక సంబంధమైన కుమారుడు ఆమె కడుపులో ఉన్నాడు దేవుడు అందుకే అబ్రహాం సంతానం విడవలేదు మనం అనుకుంటా ముస్లిమ్స్ ఎందుకు ఫ్లరిష్ అయినరు ఎందుకంటే వాళ్ళకి అది ఒక వాగ్దానం శారీర రీతిగా పుట్టిన బిడ్డలు వాళ్ళు కూడా వాగ్దాన పుత్రులు శారీరక పుత్రులు వాగ్దాన ఆత్మ సంబంధమైన వారు శరీర ఇద్దరు కూడా అబ్రహాం సంతానమే కాబట్టి దేవుడు సమానంగా దీవించిడు అయితే రక్షణ యూదులకే పరిమితం చేసిండు రక్షణ యూదులకే పరిమితం చేసిండు ఆశీర్వాదాలు మాత్రం ఇద్దరు జనాంగానికి సమానంగా ఇచ్చిండు అంత గొప్ప దేవుడు పక్షపాతి కాని దేవుడు కానీ ఆయన వాగ్దానం ఏది చేసిందో దానిని మాత్రమే నిలబెట్టుకున్నాడు హాగర్ విషయమైన ఆయన వాగ్దానం చేయలేదు అది షారై చేసిన పని అబ్రహాం మాట వినడం ద్వారా జరిగిన పని ఒక జనాంగం కొత్తగా లోకంలోకి రావటానికి కారకులైన వాళ్ళు అక్కడ మనం చూస్తున్నాం అది ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది పదిలో యహవ దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారే దాసిపోయిన హాగరు ఎక్కడి నుండి వస్తేవి ఎక్కడికి వెళుతున్నావు ఏడు రెండు క్వశ్చన్స్ వేసింది దేవుడు తెలీదా షారై శ్రమ పెడితే హాగరు పారిపోయిందని శ్రమలు తాళలేక హాగరు తన ప్రయాణంని కొత్త దిశ వైపు పరుగులు తీసిందని దేవుడికి అన్నీ తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు రెండు క్వశ్చన్స్ వేసిండు మనల్ని అడుగుతున్నాడు దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు కొన్నిసార్లు మన సొంత ఆలోచనతోటి కొన్ని పనులు చేసేస్తుంటాం దేవుని అడగకుండానే దేవుడి దగ్గర విచారణ చేయకుండానే సొంత తలంపుతో చేసేస్తాం అది దేవుడు దేవుడు ఒప్పుకుంటా లేసిన మమ్మల్ని అంతే అనుకుంటూ ఒక రకమైనటువంటి కొత్త వేదంతో మనం బయలుదేరుతుంటాం దేవుని ఎదురు విచారించకుండా వెళ్ళినప్పుడు కొన్ని కార్యాలు ఇట్లాగే ఉంటాయి కష్టాలు కష్టాలతోటి ఉంటాయన్నమాట అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నీ యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఉండు ఆగారికి కమాండ్ ఇచ్చింది దేవుడు అణిగి ఉండు నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళు ఎందుకంటే నీ యజమానురాళి మూలంగానే నీకొక కుమారుడు రాబోతున్నాడు లేకుంటే అసలు హాగర్వి నువ్వు ఒక దాసి ఒక దాసివై ఉండి నువ్వు ఒక అబ్రహాం సంతానం కలగ కలుగజేస్తున్నావు నువ్వు నీకు ఆధిక్యత ఇచ్చింది షారే కాబట్టి ఆమె యొద్ నీవు అణిగి ఉండి అక్కడే నీ జీవితం ని అప్పుడు పదకొండు అధ్యాయం ఇదిగో యహోవా నీ మోరను విను నీవు లాస్ట్ పాట చూడండి ఉన్నావు కుమారుని కనతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టింది కొన్నిసార్లు గమ్మత్తుగా ఉంటాయి మనకు కదా మనం ఒకటి అనుకుంటాం దేవుడు ఇంకో పేరు చెప్తుంటాడు ఇష్మాయేల్ అని పేరు పెట్టాలంటున్నాడు అట్లాగే మనం ఇంకొకసారి చూస్తున్నాం ఆదాము హవ్వ మాట విన్నాడు హవ్వ శరీర రీతిగా ఆలోచించింది శరీర రీతిగా ఏంటి కంటికి ఇంపుగా కనబడిన పండును చూసినప్పుడు టెంప్ట్ అయిందామే తన మాటలు ఒక చెవుల పనిచేస్తున్నాయి ఇంకో చెవిలో నేత్రాశ నేత్రాశ జీవపు డంబము శరీరాశలు నేత్రాశలు జీవపు డంబము ఈలో రీతిగా మనం చాలాసార్లు ఆలోచిస్తున్నప్పుడు మనకి వీళ్ళు గుర్తుకు రావాలి ఖచ్చితంగా షారై గాని హవ్వ కానీ గుర్తుకు రావాలి నేత్రాశ ఎంత చెడు తీసుకొచ్చింది అంటే శాపమునకు కారణమైంది భూమి శపించబడింది ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళిద్దరు శపించబడ్డారు భూమిని శపించింది దేవుడు మీరు కష్టపడి ఎంత కష్టపడి పంటలు పండించినా అది సరిగా నీకు పంటని ఇవ్వదు ఈరోజు మనం ఫార్మర్స్ మత్తుకుంటుంటే ఎందుకు అడుగుతామంటే అదే ఆ శాపమే అది ఎంత కష్టపడినా అది తగిన ఫలము ప్రతిఫలం ఇవ్వదు హవ మాట వినబట్టి హవ సాతాన మాట వినబట్టి ఇక్కడ మనము షారై తన సొంత మాట చెప్పడం అబ్రహాము భార్య మాట వినడం ఒక జనాంగం ఇష్మాయిలు సంతానం అనేది భూమి మీదికి రావడానికి కారణమైంది అతడు అడవి గార్ద వంటి వాడు చెయ్యి అతని అందరి ఎదుట అందరి చేతిలో అతని విరోధంగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని చెప్పెను అప్పుడు ఆమె చూచున్న దేవుడవు అని పేరు పెట్టింది ఆగరు నన్ను చూసిన దేవుడు అంతో విశ్వాసంలో అక్కడ బ్రతికింది కాబట్టి దేవునిపై నమ్మకం కుదుర్చుకుంది తప్పు తనది కానీ చెయ్యని తప్పుకి తను కూడా శిక్ష అనుభవించింది దాసి కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు అట్లాగే అబ్రహాం చేసుకుంటూ పెళ్లి చేసుకుంది సో వాళ్ళ సంతానం ఇష్మాయిల్ అనేది ఒక జనాంగంగా ఈరోజు మనకు ప్రపంచంలో కనిపిస్తుంది ప్రూఫ్ అనమాట అబ్రహము షారే చేసిన పని సొంత తెలివి ఉపయోగించటం దేవుని యొద్ విచారించక అయితే దేవుడు అంటు అయితే అబ్రహాం అంటున్నాడు నీ సంతానం కదా నేను వాగ్దానం ఇస్తానన్నాను నీ సంతానం నే ఆకాశమును నక్షత్రముల కంటే ఎక్కువగా లెక్క లెక్కించగలిగితే అంత ఎక్కువగా నీ సంతానం ఉంటుంది అన్నాడు మరి అలాంటి గొప్ప వాగ్దానం ఎందుకు ఒక్క సెకండ్ పక్కన పెట్టిండి అబ్రహాం ఎందుకు తన మాట విన్నాడు దేవుని ఎందుకు విచారించలేదు అంటే ఆ సమయం అలా దేవుడు వాళ్ళకి కన్నులు తెరవలేదు అనుకుంటాం మనోనితంలో వెలిగించబడలేదా వాళ్ళు సంపూర్తిగా సమర్పణలో లేని సమయం అది కాబే అతడు ఏమంటున్నాడు నీకు సంతానంలో ఆకాశ నక్షత్రంలో లే ఇసుక రేణుల వాలే అనేది ఇస్మాయిల సంతానమైతే ఆకాశ నక్షత్రంలో అనేది ఇస్తాక సంతానం ఇలా రెండు రకాల జనాంగములను దేవుడు బయటికి తీసుకొని రావాల్సి వచ్చింది సొంత నిర్ణయంతో అయితే దేవుడు ఇస్మాయిల సంతానం కూడా మర్చిపోలేదు ఎందుకంటే అతడు కూడా అబ్రహాంలో నుండి వచ్చిన సంతానమే కాబట్టి అతడు మర్చిపోలేదు చూడండి పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనం పదిహేడవ అధ్యాయము ఇరవై ట్వంటీ ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వెంటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగ చేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేద్దను అయితే వచ్చు సంవత్సరం ఈ కాలం అందులో నీకు కనబో ఇసాకుతో నా నిబంధన స్థిరపరిచేదను ఇస్మాయిల్ సంతానానికి కూడా తగిన ఆశీర్వాదాలు ఇచ్చిందేమిడు భూ సంబంధమైన భూ అంతా కూడా వాళ్ళకి ఇస్తానన్నాడు మనం అందుకే ఇక్కడ చూస్తుంటాం పెట్రోలియం బావులు ఎక్కువ ఎక్కడున్నాయంటే అరబ్ దేశాలలో ఉన్నాయి భూసారము భూ సంబంధమైన ఐశ్వర్యం అంతా కూడా వాళ్ళకి ఇస్తానని చెప్పినాడు దేవుడు ఆ అబ్రహాం ప్రార్థన ఆలకించి కాబట్టి ఎందుకంటే అబ్రహాం ఇస్మాయిల్ అంటే కూడా ప్రేమే తన కడుపులో పుట్టిన బిడ్డే కదా కాబట్టి ఆ బిడ్డ ఆ సంతానం కూడా దేవుడు ఆశీర్వదించిండు అబ్రహాం కోరికను నీ ప్రార్థన విన్నాను వారిని కూడా ఆశీర్వదిస్తాను కానీ నిబందన మాత్రము నీ సంతానము వాగ్దాన సంతానంతోటే చేస్తాను ఈరోజు వాగ్దాన సంబంధికులు ఎవరు అంటే ఏసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వారు ఆత్మీయంగా సున్నతి పొందిన వారు అని యూదులని కానీ అన్యులని కాదు ఆయన సొంత రక్షణగా ఎరిగిన వారందరూ వాగ్దాన పుత్రులే ఈరోజు మనము వాగ్దాన సంతానమే సో మనతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు ఏంట నిబంధన చూడండి నా నిబంధన స్థిర పరిచదను దేవుడు మాట్లాడడం సాలించిన తర్వాత అతని ఎద్దు పరమునకు పరములకు వెళ్ళినప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇస్మాయలను ఇంట పుట్టిన వారిని అందరినీ ఏం చేసిందంటే సున్నతి చేసింది మంది వారి వారి గోప్యాంగ శర్మమును సున్నతి చేసింది ఇప్పుడు అధ్యాయం కొద్దాం పద్దెనిమిది అధ్యాయం పదవ వచ్చిన నైన్త్ టెన్త్ వారు అతనితో నీ భార్య శారా షారా ఎక్కడ క్వశ్చన్ చూడండి ని ముగ్గురు వస్తున్నారు కదా సింధుర వృక్షం కింద మమరే చెట్టు కింద ఉన్నప్పుడు మమరే దగ్గర సింధుర వృక్షం కింద అబ్రాహం కూర్చుని ఉండేగా ముగ్గురు దూతలు ఆ ముగ్గురు దూతలు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి నీ భార్య అయిన షారా ఎక్కడున్నది అతడు గుడారంలో ఉన్నదని చెప్పింది అందుకు ఆయన మీదటికి అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదినప్పుడు నీ భార్య నారాకు ఒక కుమారుడు కలుగును దేవుడు ఇంకా తన వాగ్దానం నే హైలైట్ చేస్తున్నాడు ఇష్మాయేలు అనేది నీ సంతానం కావచ్చు హాగర్ వలన పుట్టిన కొడుకు నీ కొడుకు కావచ్చు కానీ అతని గురించి నేను వాగ్దానం చేయలేదు నిబంధన స్థిరపరచలేదు నీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను వచ్చినప్పుడు షారాకి ఒక కుమారుడు పుడతాడు అతడితోటే నా నిబంధన అతనితోటే నా నిబంధన అబ్రహాంకు షారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిది అదంతా చూసుకుంటూ కింద పద్నాలుగు వచ్చిన అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈరోజు మన ధ్యానం ఇదే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చేవాడు నమ్మకమైన దేవుడు మనము నమ్మకం లేక కొన్నిసార్లు విశ్వాసంలో పడిపోతూ ఎంత కాలం ఎదురు చూసినాం తొంభై తొమ్మిది ఏళ్ళు చూసిండు అబ్రహాం తొంభై ఏళ్ళు ఎనభై ఆరవ సంవత్సరంలో ఇస్మాయలు పుడితే పదహారేళ్ల దాకా మళ్ళీ పిల్లలు లేరు ఆయనకి ఇష్మాయిలు పుట్టిండు పదహారేళ్ళు అయిపోయింది వాడు యవనస్తుడిగా వచ్చేసిండు ఇంకా సంతానం లేదు కానీ దేవుడు నీకు సంతానం ఇస్తాను పదహారేళ్ళ తర్వాత తొంభై సంవత్సరం తొంభై సంవత్సరంలో అన్ని స్త్రీ ధర్మము పురుష ధర్మము అంతా ఊడిగిపోయి బలహీనమైన శరీరంలో నుంచి దేవుడు ఒక సంతానం ని ఉత్పత్తి చేసిడు ఇస్సాకు ఇస్సాకు బలమైన జనాంగం అదే ఈరోజు ఇస్రాయేల్ సంతానం అంటాం యూదుల సంతానం అంటాం మనకి ఎన్ని పేర్లు చెప్పుకున్నా అతడే వాగ్దాన పుత్రుడు దేవుడు నెరవేర్చే తీర్తాడు ఎందుకంటే ఆయనకు ఏదైనా ఉన్నదా అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు సైన్స్ కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతారు అందరు సైంటిస్టులు క్రిస్టియన్స్ బైబిల్ చదివిన వాళ్ళు మనం చక్కన జవాబు చెప్తాం ఏంటది చెట్టే ముందు ఎందుకంటే దేవుడు మొదటి ఏది నిర్మించింది అంటే చెట్టును విత్తనం వేసి విత్తనా పెరుగు అనడా అనలేదు భూమి చెట్లను మొలిపించను కానీ టకటక మొలిపించేసింది గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏది మొదలు అంటే కోడే మొదలు కోడిని నిర్మించినాకనే అది గుడ్డి పెట్టం మొదలెట్టింది తెలియని క్వశ్చన్స్ కొన్ని సైన్స్ చెప్పలేదు కానీ మనకు వాక్యం చెప్తుంది ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఏది లేదు అంటే అంత నమ్మకం మనకు ఉండాలి అపనమ్మకము ఒక మూల నుంచే మొదలవుతుంది మనలో నుంచే మొదలవుతుంది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది అపక అపనమ్మకము రాకుండునట్లు మీరు శోధనలో ప్రవేశించకండి అంటున్నాడు దేవుడు వెలక్కువగా ఉండి ప్రార్థించండి అపనమ్మకం అనేదే శోధన అపనమ్మకం అనేది మనం పెంచి పోషిస్తున్నటువంటి అవిశ్వాసం దేవునికి ఏదైనా అసాధ్యమా చూడండి పద్నాలుగవ వచనం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇహవా అసాధ్యమైన ఏదైనా అన్నదా పదిహేడవ అధ్యాయం అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహాం ను దాచదనా అని సోదమా గోరమ్మ విషయంలో చెప్తున్నాడు అబ్రహాం తోటి ఏ సీక్రెట్స్ కూడా దేవుడు దాచలేదు సోదమా గోబమ్మర విషయంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలియజేసి తనకు పుట్టబోయే కొడుకు తన వాగ్దాన పుత్రుడు నిబంధన ఎ ప్రామిస్ కామినెంట్ ఏ ప్రామిస్ అంటాం నిబంధన చేసుకుంటున్నాడంట ఎందుకంటే ఈ సంతానము నేను అనుగ్రహించబో నేను ఆశీర్వదించబో సంతానం అట్లా అబ్రహాము ఇస్మాయిల్ విషయంగా బాధపడ్డాడు మరి వీడు నా కొడికే కదా మరి వీడిని ఆశీర్వించభ అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమంటు నీ ప్రార్థన విన్న నీ కూడా ఆశీర్వదిస్తా అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి ఆ విషయంలో మనం చాలా సార్లు ఎందుకంటే ఇస్లాకును బలిగా తీసుకొని అక్కడ తెగించిడు అనమాట కొడుకును కూడా బలివటానికి తెగించిడు ఎందుకంటే ఆయన ఆయనే చూసుకుంటాడు యహోవయ్యిరే ఆయనే చూసుకోను అంత విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు అబ్రహాము విషయంలో కొన్ని కొన్ని రెండు మూడు తప్పులు కనబడుతుంటాయి మనకు ఎంత గొప్ప వ్యక్తి అయినా మనుషులే కాబట్టి మనిషి రీతిగా ఈ లోకరీతిగా కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుకోవటం మన వంతు సరిదిద్దుకోవటం అబ్రహాము హాగర్ని చేసుకోవటము హాగర్ ద్వారా ఇష్మాయలు రావటము ఒక జన్మాంగం రావటానికి కారణమైంది తర్వాత మనం ఈ ఫ్యూచర్ లో చూస్తూ ఉంటాము చాలా చాలా బుక్స్లలో మనకు వచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటంటే యుద్ధం జరిగితే క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి మధ్యలో యుద్ధం పడుతుంది ఎందుకంటే ఏసు ప్రభువుని దేవుడిగా ఒప్పు కోణాన్ని జనం ప్రభువుని దేవుడిగా ఒప్పుకో ప్రవక్త అంటారు వాళ్ళు ఏసు ప్రభు ఒక పైగంబర్ ఒక ప్రవక్త అంటారు అంతేగాని దేవుడు సో ఏసు దేవుడు అనని ఆ నాలిక ఏంటి ఆ నీల నాలిక స్వరమే అది దేవుడు ఎంత ఆశీర్వదించినా అయినా సరే దేవుడు ఆశీర్వదించిండు కదా ఆయన అబ్రహాం సంతానం కాబట్టి ఆ జనాంగంని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు భూసారమైనటువంటి ఆశీర్వాదాలు అన్ని వాళ్ళకి కానీ రక్షణ కలగలేదు నిబంధన లేదు అక్కడ ఇస్మాయిలు సంతానంతో నిబంధన చేయలేదు ఇసాకు సంతానంతోటే దేవుడు నిబందన చేసిండు మళ్ళీ ఇద్దరూ కూడా అబ్రహాము గర్భం నుంచి వచ్చిన వారే శరీరంలో నుంచి వచ్చిన రెండు జనాంగములు అందుకే మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి ప్రభ తప్పిపోకుండా వాగ్దాన పుత్రులుగా వీళ్ళని నువ్వు రక్షణ భాగ్యం కలిగ చేయాలి బిడ్డలు రక్షింపబడితే చాలు తర్వాత ఆత్మ వాళ్ళని ఎదుగుదలకు ప్రేరేపిస్తుంది అందుకే మనం ఈరోజు నమ్ముతున్నాం దేవుడి కార్యంలో అన్నీ కూడా గొప్పవే ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే అబ్రహాంకి చెప్పకుండా ఏది చేయలేదు అక్కడ ఆకాశం నుంచి అగ్ని గంధకంలు వాడతాయి స్వధమ గుమర అని దేవుడు ముందే చెప్పిండు అబ్రహాంకి ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది దేవుడి తోటి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లో కూడా కొన్నిసార్లు భార్య మాట విన్నాడు కొన్నిసార్లు తన మనస్సులోని మాట విన్నాడు కొన్ని కష్టాలు ఎదుర్కోక తప్పలేదు అయితే దేవుడు ఎంత కృపమయ్యాడంటే అలాంటి కష్టాలలో నుంచి కూడా అబ్రహాంని బయటికి తీసుకొని వచ్చిండు అబ్రహాంకి హాగరు చనిపోయింది తర్వాత శారై చనిపోయింది తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక పెళ్లి కూడా చేసుకుంటు కేతూరా వృద్ధాప్య మందు తర్వాత వస్తున్నది పంతొమ్మిది వంచ ఇరవై వచనాలలో ఇరవై వంచం కాబట్టి అబ్రహాము సంతానము అని చెప్పుకున్నంత మాత్రాన అందరూ ఆశీర్వదించబడిన వారు కాదు ఒక వాగ్దాన పుత్రులే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించిన వారు అబ్రహామును శోధించింది కూడా దేవుడు ఇరవై అధ్యాయం కాకు విషయంగా అది మనకు తెలిసిందే అందుకే ముస్లిమ్స్ ఇసాకును యాకోబును ఆ పేర్లన్నీ మనవి దాదాపుగా క్రిస్టియన్ నేమ్సే ఉంటాయన్నమాట యూసుఫ్ అంటారు యాకూబ్ అంటారు యూసుఫ్ యాకూబ్ ఇలా పేర్లు కలిసి ఉంటాయి ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు మనమంతా ఒకటే ఇష్మాయి సంతానము ఇస్సాక్ సంతానం కానీ కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభువే మన దేవుడు ఆయనే మన రక్షణకు ఆధారము ఆయననే మన ప్రాణం నడిపించే మనం లెంటి తినాలని చెప్పేసి వాట్సాప్ నిండా అందరూ గ్రీటింగ్స్ పెడుతున్నారు లెంటు లెంటు లెంట అని భస్మ బుధవారం అని ఇలాంటివి కొన్ని మనము తెలుసుకోవాలి భస్మ బుధవారం అనేది ఎక్కడా బైబిల్లో లేదు లెంటి దినాలలో ఉపవాసం ఉండాలని ఎక్కడా లేదు ఆయన శ్రమ పొంది శిల్వం వస్తున్నప్పుడు స్త్రీలు ఏడుస్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు నా కోరిక ఎందుకు ఏడుస్తున్నారు ఈ లెంటి దినాలలో ప్రార్థన చేసినప్పుడు అయ్యో ప్రభానికి ఎంత కష్టం వచ్చింది అయ్యో నీకు ఎన్ని దెబ్బలు కొట్టిండ్రు అయ్యో నువ్వు రక్తం కారుస్తున్నావు అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు దేవుడే మాటలు నా కోసం అస్సలు ఏడవకండి అస్సలు ఏడవద్దు ఎందుకంటే ఇవన్నీ జరగవలసి ఉన్నవి వీటన్నిటికీ సిద్ధపడే కదా ఆయన మానవ జన్మెండు ఇవన్నీ జరుగుతాయని తెలుసు దేవుడికి ముందే హెచ్చరించిండు కూడా కుమారుడు శ్రమ పొంది అన్యుల చేతికి అప్పగింపబడి శిలువ మరణం పొందినంతగా శ్రమ పడతాడు ఆయన సమాధి చేయబడతాడు తర్వాత మూడో దినం తిరిగి లేచును మొదటే చెప్పేసి దేవుడు అయినా ఏడుస్తాం అయ్యో ప్రభా భస్మ అని చెప్పి ఈ చర్చస్లందరూ ఆ మటల ఆదివారం రోజు ఉన్న మటలన్నీ కాల్చి బూర్ద చేసి ఆ బూర్దని నెక్స్ట్ ఇయర్ మళ్ళా వాడతారనమాట దాన్నే భస్మ బుధవారం అంటాం ఇది ఎక్కడా లేదు బైబిల్లో కొన్ని మంది దానికి తెలుసుకోవాలి క్రైస్తవులుగా వాగ్దాన పుత్రులుగా నమ్మిన తర్వాత రక్షకుడు నా కోసమే వచ్చి గ్రహించిన తర్వాత మనుషుల ఆలోచనలను మనుషుల యొక్క ఆచారాలను పాటించక మనము వాక్యం చెప్తున్న దాన్ని మనము గైకొనాలి అప్పుడే మనకు ఆ వాగ్దాన పుత్రుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకుంటాయి ఆ వాగ్దానం మనం సంపాదించాలి అంటే మనము మన సొంత మాటలు మన మనస్సు చెప్తున్న మాటలు చాలా పక్కన పడేయాల్సిందే ఎందుకంటే దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా మనం మా మాట్లాడే దేవుడు ఆ వాక్యం ద్వారానే మనకి మనకి బోధిస్తున్నాడు అప్పుడు అప్పట్లో పాత నిబంధనల వాక్యం లేదు కాబట్టి ఆయన డైరెక్ట్ గా మాట్లాడే దేవుడు ఆ రోజులలో వారితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము విన్నాడు మనకు తెలుసు యో నోవా విన్నాడు మనకు గెలుసు యాకోబు విన్నాడు ఇట్లా ఎన్నిసార్లు మనం చూస్తున్నాం యోసేపు వాళ్ళ అన్నదములు అప్పజెప్పినప్పుడు ముందుగానే ఆయన తీసుకుపోబడ్డాడు కోతీఫర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు బానిసగా యోసేపు విషయంలో కూడా మనము ఒకసారి జానిస్తాం యోసేపుకి బందీ గృహంలో పడ్డాడు బావిలో పడవేయబడ్డాడు యాకోబు సంతానంలో యోసేపు ఆయన ముందే జరిపోయి అక్కడికి వాగ్దాన దేశంలోనికి తత కరు వచ్చినప్పుడు తన తండ్రి తన సహోదరులు పదకొండు మంది కూడా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తమ్ముడిని గుర్తించలేదు కానీ తమ్ముడు వాళ్ళందరినీ గుర్తుపెట్టండి అంటే దేవుడి ప్రణాళికలు ఎట్లుంటాయంటే ముందు ఏది జరగబోతున్నా అది దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి పెడతాడు దేవుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు కానీ సమస్తం దేవుడు కాబట్టి అబ్రహాము లాంటి చిన్న చిన్న పొరపాట్లు మనం చేయకుండా అంత పొరపాట్లు చేసినా కూడా ఆయన ఏమంటాండు విశ్వాసులకు తండ్రి అంట బస్ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అబ్రాహము నుంచి అబ్రహాముగా మారటానికి చాలా ప్రయత్నం చేసిండు ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసిండు అబ్రాహముగా ఉన్న దేవుడు ఉన్న భక్తుడు అబ్రహాముగా మార్చబడిండు కానీ దేవుడు కార్యములలో ఒకటి రెండు సొంత ఆలోచనలతోటి చేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడు అంతే వాకి రీతికి వెళ్తున్నప్పుడు చాలా కష్టం అయినా సరే ఆ కష్టాన్ని భరిస్తూ మనం వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మాట్లాడిన వాడు నమ్మదగిన వాడనక అసాధ్యమైనది ఏది లేదు సమస్తమును సాధ్యం దేవుడు మొదట్లో ఒకసారి చెప్పుకున్నాం కదా జస్ట్ ఒక మాట పంపిండు అంతే మాట పంపితే సృష్టి జరిగింది వాక్కు చేత తన మాట చేత అది వాక్యము భూమి మీద ఆత్మ అల్లాడుచుండెను ఆ టైంలో చీకటి గమైన ఆ భూమిని వెలుగుతో నిండుగాక అంటే వెలుగొచ్చింది సూర్యచంద్రులు కలుగును గాక అంటే కలిగింది ఆకాశము భూమి వేరుబడును గాక ఆకాశము మేఘములు వేరుపడును అన్ని మాట చీట చేసగల దేవుడు సమర్థుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనకున్న సమస్యల్లో మనకి ఎన్నో శరీర రీతిగా ఆరోగ్య రీతిగా ఆర్థిక పరంగా బిడ్డల విషయంలో ఉద్యోగుల విషయంలో మనకి ఎన్ని శోధనలు వచ్చినా అన్నిటినీ అన్నిటినీ పరిష్కరిస్తాడు దేవుడికి అసాధ్యం ఏది లేదు అన్నిటినీ పరీక్షిస్తాడు మనం అబ్రహాం అంత విశ్వాసం ఉందా అసలు మనకు అబ్రహాం లాంటి విశ్వాసమే విశ్వాసే ఒక రెండు మూడు సార్లు తప్పిపోయాడు ఏ మనమైతే ఎన్నిసార్లు తప్పిపోతుంటామో అయినా కనికరం కలిగిన దేవుడు ఎడబాయని దేవుడు విడువని దేవుడు మన చేయి పట్టుకొని కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించగలడు ఇప్పుడు మన వాగ్దాన దేశం ఏది అంటే పరమయ్య ఆ వాగ్దానము వాగ్దానం చేసిన వారికే ఇస్మాయలు సంతానమునకు కాదు శరీర సంబంధంగా దేవుణ్ణి నమ్ముకొని ఈలోకరీతిగా జీవించిన వారికి కాదు ఆత్మ సంబంధమైన జీవితం చాలా చాలా నేర్చుకోవాలి మనం ఆబ్రహాం జీవితం నుంచి ఆత్మ సంబంధమైన జీవితం తోటి మనం మనము ఎదుగుతూ ఉండంగా పరశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే మన సొంతంగా ఏది చేయలేము. సొంతంగా ఏది చెయ్యలేము అనుకుంటాం చాలా సార్లు నేను ఈ శోధనలు చేయిస్తాను నా మార్చుకుంటాను నా విశ్వాసం పెంచుకుంటాను అని మన సొంత ఆలోచనలు కష్టం నువ్వు ఎంత సొంత ఆలోచన చేస్తే నీకు అంత శోధనలు వస్తుంది కానీ పరిశుద్ధాత్మ సహాయం తీసుకో నేను అలవాటు మానుకోలేకపోతున్నా ప్రభావ నీ పరిశుద్ధ ఆత్మ చేత ఈ అలవాట్లను మానిపించు అంటే ఆత్మకార్యం జరుగుతుంది సొంతంగా ప్రయత్నం చేస్తే ఒకటి రెండు రోజులకు మళ్ళీ వెనక్కి వస్తాం కానీ ఆత్మకార్యం చేస్తే పది అది పర్మనెంట్ అనమాట దేవుడి కార్యములు చాలా ఉన్నతమైనవి చాలా గొప్పవి మనుషుల హృదయానికి అగోచరం మనోనేత్రములతో మనము తెలుసుకోవాలి చాలాసార్లు సొంత నిర్ణయాలతోటి కష్టాల పాలవుతుంటాం ప్రభు తప్పైంది నేను నీ చిత్తానికి లోబడతానని మళ్ళీ మనం మొదటికి రావాలి దేవుడి కార్యంకు మనము సిద్ధపడాలి మన మనసులని సిద్ధపరచుకోవాలి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞానం జ్ఞానం కొదువగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తానంటున్నాడు సామెత్యుల గ్రంథం నిండా మనకి ఇదే వాగ్దానం జ్ఞానము జ్ఞానం అని కేకలేస్తుందంట పీపుల్ ప్రజలారా జ్ఞానం తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి దేవుడి వాక్యము సామెతల గ్రంథము నిండా ఉంది సామెతలు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్ని కూడా ఆ సామెతలు చెప్తున్నాయి మనకు సోలము రాసిన సామెతలు కాబట్టి దైవ జ్ఞానం కోసం ప్రార్థిద్దాం దైవ చిత్తం కోసం ప్రార్థిద్దాం చిత్తానుసారంగా నడుచుకుంటూ ప్రార్థిద్దాం పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థిద్దాం కళ్ళు ముసుకుందాం ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపామయుడా సర్వ సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నీకు అధికారు మితి ఉన్నత స్థలంలో నివసించి వాడవు నా భూమిని చూస్తున్నప్పుడు నీకు మేమందరము చాలా చిన్నగా అల్పంగా కనబడుతున్నాయన ఎందుకంటే నువ్వు ఉన్నతమైన స్థలంలో ప్రభా స్థుతి సింహాసనం ఉన్నావు నీ పాదపీఠమైనటువంటి ఈ భూమి మీద మేము ఉంటున్నాం ప్రభా మేము చాలా అల్పులము చాలా బలహీనులము ప్రభు కానీ మమ్మల్ని నడిపించే వాడవు గొప్ప వాడవు బలమైన దేవుడు నీకు బలమైన బలిష్టమైన చేతుల క్రింద మేము దీన మనస్కులమై ఉండినట్లు నీకు కృప వెంబడి మేము కృప పొందుచ్చు ప్రభ నీకు పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ నీకు వాక్యంలో ప్రభావంతుంది బలపరచ బల బలమునందుచు ముందుకు సాధ కృప దించండి మా సొంత తలంపులు మా మానవ తలంపులు బంధించండి నాయన నీకు పర్లోక తలంపులు పరిశుద్ధాత్మ తలంపులతో మమ్మల్ని నింపండి ఇక కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఇంతవరకు మాదిలో జరిగిన నష్టాలని ప్రభా కష్టాలని తీసివేసి ప్రభ సమృద్ధిని సమాధానంను దయచేవాడు ఇక కృపల జ్ఞాపకం చేసుకోనండి ప్రభ నతండి మేము చెప్పుడు మాటలు వినక ప్రభ నీకు వాక్య జ్ఞానంతో నీకు వాక్యం పరిశోధించి రుచి చూచి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ ఎన్నో రకమైన మిస్టరీస్ ఉన్నాయి వాక్యాలలో అవన్నీ తెలుసుకుంటూ కావాల్సిన జ్ఞానం కూడా మాకు కావాలి నాయన సహాయం చేయండి అబ్రహాం విషయంలో అతను మేము నేర్చుకునే ఈ పాఠాలని మా సొంత జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రభా మేము కూడా విశ్వాసులకు తండ్రి అబ్రహాము వలె అతని తప్పులను తెలుసుకొని ముందుకు సాగుటకు నీ మీద పూర్తిగా ఆధారపడటకు సహాయం చేయండి ఎందుకంటే నీకు ఆ సాధ్యం లేదు నాయన అన్నిటినీ సాధ్యపరచే దేవుడు నీ పేరే ఇంపాసిబుల్ మనం ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ కూడా మీరు చేయగలరు దేవుడు మా పట్ల కార్యం జరిగించమని మీకు నామానికి ఘంత మహిమ ప్రభావం ఆరోపిస్తూ వాక్యం ఫలింప చేయమని శోదొకడు ఎత్తి ఎత్తుకొని పోకుండాన్నట్లు ఇది మా హృదయంలో పదిల పరచుకుంటకు సహాయం చేయమని ఏసయ్యా పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రజనా సిస్టర్ ఆ ప్రార్థనాంశాలు రేగ్యులర్ గా మనం చేసేవే బెన్ను బ్రదర్ గురించి యేసు బ్రదర్ గురించి రవిచల్ల బ్రదర్ గురించి రేణుకా సిస్టర్ గురించి స్వరాజ్ బ్రదర్ గురించి అలాగే కావ్య సిస్టర్ హాస్పిటల్లో ఉంది కాబట్టి కావ్య సిస్టర్ కూడా దేవుడు స్వస్థ నేను ప్రార్థిస్తాను అలాగే మనోజ్ బ్రదర్ రేణుకా సిస్టర్ రవిచల్ల బ్రదర్ కూడా ప్రార్థిస్తారు నేను ప్రార్థిస్తున్నాను సిస్టర్ దేవ ఎస్ఐ నీకు వంద నాలుగు ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయం ముందు ప్రభ నీ వర్తంధర మాతో మాట్లాడినావు ప్రభ అబ్రహం నా తండ్రి నాయన నీకు స్నేహితుడిగా జీవించిండో నీ మాట విని నడుచుకున్నాడో ప్రభ అలాంటి విశ్వాసము తండ్రి మాకు మీరు అనుగ్రహించండి నాయన ప్రభ నాయన తండ్రి మీరు నమ్మదగిన దేవుడో ప్రభ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ నమ్మట నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నావు ప్రభ కాబట్టి ఏ విషయంలో కూడా ప్రభ నాయన మేము కృంగిపోకుండా ఏ విషయంలో కూడా ప్రభ మేము ధైర్యాన్ని పెడవకుండా ప్రభ ఏ విషయంలో కూడా ప్రభాయనా మేము అలసిపోకుండా ప్రభాయినా తండ్రి నాయన ప్రతిదీ ప్రభ నిరీక్షణ కలిగి సంతోషించు ప్రభ మీరిచ్చే ప్రతిదీ నాయన మీరు దాచి ఉంచబడిన ప్రతిదీ అది ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది ప్రభ ఆకాశాన్ని అంటేలాగా ప్రభాన్ని ఆలోచనలు మా పట్ల ఉంటాయి ప్రభ కాబట్టి మా మట్టుకు మేము ప్రభానైనా మా తలంపులు మా ఆలోచనలు ప్రభ నీకు లోబర్చుకొని ప్రభ నాయన ప్రభ నీ వాక్యాన్ని ప్రభానైనా మేము శ్రద్ధగా విని మీ యొక్క ప్రతి ఆజ్ఞలను ప్రభ అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభా తండ్రి ప్రతి విషయం నందు సంపూర్ణంగా ప్రభ నీ మీద ఆధారపడి ప్రతి విషయం నందు ఆయన మా కనుదృష్టి ఎల్లప్పుడూ ప్రభ నీ వైపు చూస్తూ ప్రభ నీ యొక్క సహాయం పొందుకుంటూ నిన్ను ఆశ్రయిస్తూ ప్రభ ఈ లోకంలో నాయన మేము జీవించిన అంతకాలం ప్రభా మేము జీవించాలా ప్రతిదీని నీ మీద ఆధారపడాలా నేనా కాబట్టి మా విశ్వాసము తండ్రి మనిషి కుమారుడు తిరిగి వస్తే విశ్వాసాన్ని కనుగొందున అన్నావు భూమి మీద కాబట్టి వినుట విశ్వాసము కలను అది గురించిన మాట వలన కలుగును కాబట్టి నీ మాటలు మేము వినాలా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించాలా ప్రాభ ప్రతి వాక్యాన్ని మేము పరిశీలించాలా పరీక్షించాలా ప్రభావైనా ఆయన అలాంటి జ్ఞానము తెలివి వివేకము బుద్ధి నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇందులో ఉన్న నాయన బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనము రాయబడింది ప్రభ కాబట్టి నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభా బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని మాకు బయలుపరచండి ప్రతి మర్మాన్ని ప్రభా మీరు మీకు మరుగు అయినది ఏదీ లేదన్న ప్రభ సమస్తము ప్రభ నాయన ఆశ కలిగి ఆసక్తి కలిగి నీ సన్నిధిలో వెతికితే ప్రభా మొత్తమం మాకు చూపించగలరు ప్రభా కాబట్టి రాబోతున్న దినములు భయంకరమైన దినములు ప్రభానైనా మీరు ఈ లోకమునకు దొంగబలే వస్తా ఉన్నారు ప్రభా కాబట్టి నైనా మీరు అక్కడ దినములు మేము ఉంటున్నాం ప్రభానైనా కాబట్టి ఎట్లా నైనా ముందున్న ఆ దినాలను మేము ఎదుర్కోవాలా ఎలా మా జీవితంలో ప్రభా మా విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభా నైనా అనేకుల విశ్వాసాన్ని కూడా మేము బలపరచాలా ప్రభానైనా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ప్రభ కాబట్టి ప్రభానైనా మేం సువార్త ప్రకటించాలా తండ్రి ప్రతి స్థలమందు ప్రభ క్రీస్తుని గురించి మేము సాక్ష్యం ఇయ్యాలా ప్రభ నేనే సత్యమును మార్గమును జీవమును అన్నావు తండ్రి నీ ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడూ రాడన్నావు ప్రభా కాబట్టి తండ్రి కాబట్టి ప్రభ నాయన యస్సు క్రీస్తు అందరికీ ప్రభువే సకల జనులకు ప్రభ మీరు ఈ లోకానికి వచ్చినారు ప్రభ కాబట్టి ప్రభ ఈ లోకంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క నరుడి కొరకు మీ యొక్క సిలువలో ప్రభ మీ ప్రాణాన్ని మీ రక్తాన్ని క్రయ విధానంగా చెందించినారు కాబట్టి నాయన మేము తండ్రి అయినా అంతరంగ మందునైనా మీరు మమ్మల్ని యూదులు గాను ఇస్రాలుగా మార్చుకున్నారు ఎలా అయితే మేము అంతరంగమందు యూదులు గాను ఇస్రాయలుగా మార్చబడ్డామో ప్రతి ఒక్కరూ అలా మార్చబడాల ప్రభ దాని నిమిత్తమే ప్రభానైనా మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు మారు మనసు కలిగి మీరు అక్కడ ఆలస్యమవుతుంది ప్రభ కాబట్టి ప్రభానైనా మేము సువార్త ప్రకటించాల ప్రభా నైనా తండ్రి కాబట్టి నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతకాల ప్రభాన ఆయన తండ్రి మీలో ఎలాంటి భేదం లేదు మీరు పక్షపాతం కలిగిన దేవుడు కాదు ప్రభ ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ప్రతి ఒక్కడు రక్షింపబడతా ఉన్నావు ప్రభ కాబట్టి ఇందులో ఏ భేదం లేదు ఏ తారతమ్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభ సకల జనులు ప్రభ నీ సన్నిధిలో నాయన పాపాలు ఒప్పుకోవాలా అతిక్రమంలో ఒప్పుకోవాలా ఏసు క్రీస్తు నామంలో పొంది బాప్తిసం పొంది నా ప్రభ నీ ద్వారా ప్రభ ఆ పరలోక రాజ్యానికి రావాలా ప్రభ కాబట్టి ప్రభ క్రీస్తుని గురించిన శిల్వ నైనా ఈ లోకానికి వెరితనంగా ఉంది కానీ మాకు శక్తియు జీవమునై ఉన్నదన్నో ప్రభ కాబట్టి అలా ఎవరైతే వెరితనంగా ప్రభ హేళన చేస్తున్నారో అపహసిస్తున్నారో ప్రభ వాళ్ళందరి పట్ల కృప చూపించండి జాలిపడండి వాళ్ళు కూడా ప్రభా నిన్ను రక్షకుడుగా అంగీకరించేలాగా వాళ్ళ ఆత్మీయ విప్పమని ప్రభ నేను తండ్రి ప్రార్థిస్తున్న వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలా ప్రభ ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో ప్రభ నైనా ఎక్కడైతే ప్రభాణ ఆయన క్రీస్తు గురించి ప్రకటన లేదా ప్రభ అలా ప్రతి స్థలంలో ప్రభ నీ గురించి సాక్ష్యం ఇవ్వాల ప్రభాణ ఆ రీతిగా ప్రభ మా పిలుపును మా ఏర్పాటును ప్రభ మేము నిశ్చయం చేసుకొని ప్రభా అయినా మేము పరిగెత్తాల ప్రభాన్ని కాబట్టి ప్రభువే మాకు సహాయకుడు నరమాత్రుడు మాకేమి చేయగలడు ప్రభ కాబట్టి ప్రతి విషయంలో ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మలో మేము బలం పొందుకుంటూ పరిశుద్ధాత్మలో శక్తి పొందుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ ఎందుకంటే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నావు అలా నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి నాయన మీరే తండ్రి నాయన నీ యొక్క మహిమను తండ్రి నాయన మీ యొక్క దైవత్వమును ప్రభా నయన మీ యొక్క పరాక్రమమును తండి ఆ దినములలో తండ్రి మీరు కనబరుచుకున్నారు ప్రభా నాయన ఎంతో మంది ప్రభ ఇస్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు అని ఎంతో మంది అన్ని జనులు కూడా సాక్ష్యమించగలిగినారు ప్రభ ఆ రీతిగా నాయన అప్పుడున్న నాయన నీ బిడ్డలు నాయన నీ భక్తులు ప్రభ మా పితరులు ఆ రీతిగా నీ పట్ల విశ్వాసంగా ఆ రీతిగా నీకు అంగీకారంగా ప్రభ వాళ్ళు జీవించినారు ప్రభ వారి క్రియలను బట్టి వారి యొక్క బట్టి అనేకులు నాయన సాక్ష్యం ఇవ్వగలిగినారు ప్రభ వాళ్ళ ప్రవర్తనతో పోల్చుకుంటే వాళ్ళ వాళ్ళు మీ పట్ల కనబరిచిన విశ్వాసంలో మేము పోల్చుకుంటే ఏం మాత్రము సరి చూడలేం ప్రభా ఆ రీతిగా మేము బలహీనలమై ఉన్నాం ప్రభా కానీ ఆశ ఉంది ఆసక్తి ఉంది వాళ్ళు ఎట్లయితే విశ్వాసం కలిగి నీకు వరకు సాక్షులుగా జీవించినారో వాళ్ళకు రెట్టింపుగా మేము జీవించగలము వాళ్ళకు రెట్టింపుగా తండ్రి నీ నామాన్ని మహిమపరచగలము వాళ్ళకు రెట్టింపుగా ప్రభావ మేము జీవించగలం ప్రభా అలాంటి ఆసక్తి శ్రద్ధ మాకుంది ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి కాబట్టి మీలో ఏ భేదం లేదు ఏ పక్షపాతం లేదు ప్రభ సంపూర్ణంగా నాయన మిమ్మల్ని అంగీకరిస్తే ఆ పాపామురాలైన స్త్రీని కూడా ప్రభ మీరు చేర్చుకున్నారు ఆమె విస్తారంగా పాపం చేసినప్పటికీ కూడా ప్రభ ఆమె విస్తారంగా మిమ్మల్ని ప్రేమించింది కాబట్టి ఆమెను మీరు క్షమించినా ఉన్న అంత జాలి దేవుడు కనికరమ గల దేవుడు కృపగలిగిన దేవుడు ఒక్కడును ఈ లోకంలో లేడు ప్రభ ఈ సృష్టిలోనే లేడు ప్రభ అలా ప్రతి ఒక్కరు ప్రభ నీ ప్రేమను రుచి చూడాల ప్రభ ఆ రుచి మేము చూపియాల ప్రభ నాయన నీ దైవత్వాన్ని ప్రభ నీ యొక్క క్రీస్తుని మేము చూపించాల ప్రభ అలా మేము కూడా ప్రభ ఈ లోకంలో నీకు మాదిరిగా ఉండాలా నీ అడుగుజాడలో ఉండాల నిన్ను పోలి మేము జీవించాల ప్రభ ఎక్కడ మా స్వనీతిని స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా మా ప్రవర్తన అంతా నీ అధికారానికి లోపరుచుకొని నాయన ప్రభ నాయన మేము జీవించాల ప్రభ ఎక్కడ కూడా ప్రభానైనా నీకు వేరుగా ఉండే జీవితం మళ్ళా ఉంటే మమ్మల్ని క్షమించండి మా అతిక్రమములు క్షమించండి నా పాపములు క్షమించండి దోషములు క్షమించండి సమస్త పట్ల అసభ్యకరమైనవి ఏకరమైనవి అపవిత్రమైనవి ప్రభా నీ దృష్టికి నీచమైనవి అసహ్యమైనవి ఏ క్రియా ప్రభ ఒకవేళ నీ కన్ను దృష్టికి నాలోయమైన కమికైనా మీకు కనిపిస్తే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెలడన్నో ప్రభ అతిక్రమములు ఒప్పుకున్నవాడు నీకు కనికరము కృప పొందుకుంటాడు ప్రాభ కాబట్టి మేము ఏ విషయంలో చెక్కబడుతున్నామో ఆలోచనల్లో తలంపుల్లో నడవడికలో ప్రవర్తనలో నాయన వాక్యాన్ని ప్రాభ నాయన చూచుటలో అది ఏదైనా కానీ ప్రాభ అది మాన అది నీకు ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నావు కాబట్టి అలాంటి ఆజ్ఞ అతిక్రమించే పాపంలో మేము చెక్కబడి ఉంటే మమ్మల్ని క్షమించమని తండ్రి నీకు ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ఏసు బ్రదర్ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క నైనా ఐసీయూలో ఉంటుండగా మీరే సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి రవిచల్ల బ్రదర్ కూడా మీరు ముట్టండి ఆ హార్ట్ ని కిడ్నీని ముట్టి తాకి స్వస్థపరిచి ఏసు క్రీస్తు నామంలో స్వస్థత అనుగ్రహించి ఆయనని మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా అలాగే కావ్య సిస్టర్ హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా ఆ సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థత ఆ సిస్టర్ కి ఏసు కలుగును కాక ప్రభా ఆ సిస్టర్ చుట్టూ ఆ కుటుంబం చుట్టూ ఉన్న ప్రతి దురాత్మ అంధకార డీమండ్ స్పిరిట్లు అన్నిటినీ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో తండ్రి గద్దిస్తున్నాం ప్రభా వాటన్నిటి నుంచి విడుదల ఏసు క్రీస్తు నామంలో మేము ప్రకటిస్తున్నాం ప్రభా తండ్రి అలాగే ప్రభ నాయన తండ్రి స్వరాజ అన్నన్ని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి సంపూర్ణంగా ప్రభా నైనా ఆ నుంచి స్వస్థ దయచేయండి మీ శక్తి బలం అనుగ్రహించండి నాయన తన కుటుంబంలో ఉన్న ప్రతి శోధనను మీరు కొట్టివేయమని మీ కృప కనిక్రము తండ్రి సహోదరుడు పట్ల తన కుటుంబం పట్ల చూపించి నేను మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే రేణుకా సిస్టర్ని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క హార్ట్ పెయిన్ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచినైనా సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి మీ కొరకు ప్రాబైనా శిలువను గురించిన సువార్త ప్రకటించటకు మీ కృప చూపించమని ఆ రీతిగా అమ్మ పట్ల మీ మార్గము తర్వాత సరళం చేసి మీ కొరకు బలమైన సాక్షిగా సాధనములాగా వాడుకొని తండ్రి మీ నామ్మాన్ని మైమపరుచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన అలాగే ప్రభా నాయన తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభ వాళ్ళందరికీ ప్రభా స్వస్థత అనుగ్రహించండి ప్రభా నువ్వు చెప్పినావు ప్రభ యహోవా ఆత్మ మా మీదకు వచ్చి ఉన్నది బీదలకు సువార్థ ప్రకటించుటకు విరిగి వారికి దృఢపరచుటకు బంధకాలలో ఉన్న వారికి విముక్తి కల్పించుటకు చెరసలలో ఉన్న విడిపించుటకు నాయన ఆయన ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది కాబట్టి ప్రభ పరిశుద్ధ మా మీదకు అయినా మీరు ఎట్లా నాయన ఈ లోకంలో అవన్నీ చేసినారో నిన్ను పోలి నడుచుకున్న మేము నీకు మాదిరిగా ఉన్న మేము నేను నీకు అనుగుణంగా ఉన్న మేము కూడా అలాంటివే చేయాలా ప్రభ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభ స్వార్థ ప్రకటించాలా ప్రభ వ్యాధిగ్రస్తులందరినీ మీరు ఎంతో మందిని స్వస్థపరిచినారు ప్రభ ఎంతో మంది ప్రభానైనా మీ వాక్యం విని మారు మనసు పొందినారు రక్షణ పొందినారు ప్రభ ఎంతో మంది కొరకు ప్రభానైనా మీరు ఎంతగానో ప్రభాన్ని అయినా ఈ లోకంలో ఉన్నంత కాలం మీరు సంచరిస్తూ అలు పెరగకుండా ప్రభ మీరు ప్రయాసపడినారు ప్రభ మా కొరకు ఆ కలవరిశిలలో కూడా అంత ప్రాయసపడినారు ప్రభ అలాంటి ప్రాయసము ప్రభానైనా నేను తండ్రి కొంచెం మట్టుకైనా మాలో లేదు ప్రభ ఇంకా అలాంటి ప్రాయసం కలిగి జీవించేలా కృప మాకు దయచేయండి నేను ఏ విషయంలో కూడా చెక్కబడకుండా ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే దేవుడు నీ కాబట్టి మేము ముందుకు పోలాగినా సహాయపడమని ఈ వాక్య ప్రకారంగా లేకుంటే నీకు ఉంటే నన్ను క్షమించి ఈ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని మార్చమని యసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన ప్రియలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ప్రభు రాత్రికాల సమయంలో మేమందరము కలిసి మీ పాదాల దగ్గర స్థుతించడా స్థుతించాలని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దినమంతా మీ కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు మేము మీకు వ్యతిరేకించినందుకు మేము విషములు పడిపోయాము మమ్మల్ని క్షమించండి క్షమించండి తండ్రి మా మీరు మరణించి తిరిగి దేవుడి వై దేవుడు అయినందుకు వందనాలు మమ్మల్ని ప్రేమించే దేవుడు దేవుడు అయినందుకు వందనాలు స్థుతులు స్తోత్రము వందనాలు ప్రభ ఆయ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్య పరిస్థితులు అందరికీ బాగా ఎరుగుపరచండి ప్రభ అలాగే కావ్యాశిస్టర్కి మెరుగుపర్సండి ప్రభు స్వదేశ బ్రదర్ని అందరినీ ఆరోగ్య పర్సెంట్ ప్రభు ఆమెన్ ఆ ప్రైజ్ లా బ్రదర్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనకు మన కుటుంబ సభ్యులకి ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొందలేదో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప కనికరము సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాకే ప్రైజ్లాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరి